శ్రవణం అంటే మామూలుగా పురాణ కాలక్షేమం లేనట్టు కాదు వేదాంత శ్రవణం అంటే అది లోపలికి నర నరాల్లోకి వెళ్ళిపోవాలండి బుద్ధిలోకి వెళ్ళిపోవాలి ఆత్మలోకి వెళ్ళిపోవాలి అలా విడిపోతే దాన్ని శ్రవణము అంటారు ఈ శ్రవణం గురించి నేను చాలా విస్తారంగా నేను మాట్లాడాను మాట్లాడితే ఈ పైపై శ్రవణం చేసి వాళ్ళు ఉంటారు చూసారా అంటే పైపైనే శ్రవణం చేస్తూ ఉంటారు ఎంతగానో శ్రవణం ఒక మొహలు నాకు నేను ఏదో పర్యాయం గీతను శ్రవణం చేస్తున్నాను అని చెప్పారు అంటే నేనున్నాను అంటే మీకు ఇంతవరకు గీత ఏమీ అర్థం కాలేదని నా అభిప్రాయమే తెలియదు కాబట్టి ఈ ప్రొఫెషనల్ శ్రవణం మనం ఒకటి తయారై అంటే ఎందులో ఉండడం ఏది ఆకలింపు చేసుకోవడం ఉండదు పైగా వేదాంత పాఠం వినేసి బయటికి వెళ్ళి వేదాంతంలో చెప్పిన దానికి విందుక ఆచరించడం వేదాంత పాఠం వినేసి బయటికి వెళ్ళి ఎవరు కూడా అది వేదాంతానికి విలువవుతున్నాయి వేదాంత పాఠం వినేసి బయటకు వెళ్లి కావ్య కర్మలను చేయడం అది కూడా వేదాంత పాఠానికి విరోధమే కదా నేను ఈ పాయింట్ని బాగా గట్టిగా ప్రశ్న చేసి నా స్వభావం అది నేనే కావాల్సి క్లారిఫి చేసింది కాదు ఒక ఆయన ఉన్నాడు నాతోటి నువ్వు పాఠంపడానికి ముందు దేవస్థుతి నెయ్యి స్టర్టిఫికెట్ తిట్టు కాదు స్టర్టిఫికెట్ తిట్టు కాదు అంటే నువ్వు అర్థం దాంట్లో తిట్టే ఉంది ఉన్న విషయం చెప్పాడు తప్ప you say some ఇలాంటిఫికేట్ things నయీ స్ ఈ శ్రేషన్ సిగంగా పెడితే నువ్వు తిరుగువి అని ఒక ఆయన చెప్పాడు అని నాకు గాయం చెప్పింది నేను విని ఓ గులాగా అని అనుకున్నా సో పాటలు వచ్చేటప్పుడు ఈ శ్రవణం గురించి నేను గట్టిగా చెప్తూ ఉండేవాడి అంటే ఉన్నది కొండ నేను పైగా ఏమో నా పక్కన ఇలా కొండ మీద వసూంట ఓ కొండ తీరు పనులు ఉండడం చెప్తూ ఇంకో కొండ తీరు పండవు కొట్టి చెబుతూ ఉండడం అలా గిట్టికే గిట్ట చెప్తే చాలా మంది కోపాలు వచ్చేసి నేను ఆశ్చర్యపోయిన కోపాలు కూడా వస్తాయా అని ఆశ్చర్య ఎందుకంటే మీరు వేదాంతా శ్రవణం చేస్తున్నామంటారు వాళ్ళకి శ్రవణం అంటే ఏదో తెలియదు వాళ్ళు శ్రవణం అంటే మరి నేను ఒకప్పుడు చూశాను బియ్యంలో వాళ్ళు వెళ్ళుకుంటే ఉంటూ ఉంటారు పోరాటం బీర్యంలో వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి రేపు మిమ్మకం ఉంకి అని మనుషులు ఉన్నప్పుడు ఈ మార్కెట్ వరకు బియ్యంలో వాళ్ళు బెండలు కలిపి అవుతారు వాళ్ళు కలిపి మనం ఏడుకుని ఇలా ఇలా ఒప్పింది ఏడుకుని అవి తీసుకుక్కన పారేసి ఆ బియ్యాన్ని అలాగే పది నిమిషంలో మొస్తాయి వాళ్ళకి ఆ బియ్యంలో ఏడుకునేప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయడం ఆయన పది నిమిషాలు చెప్పుకుంటూ ఉంటాడు మనం బియ్యంగా అన్నట్టుగా అయితే ఒత్తులు చేసుకుంటూ లక్షవంతుల మతాన్ని ఒత్తులు వస్తాం అంటే ఒత్తులు చేసుకుంటూ ఇంత పత్తి తెచ్చుకుని వస్తే కూర్చొని ఊర్చి పెంచుకుని ఒత్తులు చేసుకుంటూ ఆయన బాధిస్తూ అంటే అర్థం ఏమిటి మీరు ఇంట్రెస్ట్ తోటి విలువ లేదు మీకు ఇంట్రెస్ట్తో వింటే తెలుస్తుందా తెలుసుకోలు మీరు ఇంట్రెస్ట్తో విన్నారు ఏదైనా సరే మీరు ఇంట్రెస్ట్ అంటే దాని మీద శ్రద్ధ ఇంట్రెస్ట్ అంటే శ్రద్ధ మీరు వినండి మీరు వింటే మీకు తెలుసు ఇప్పుడు మీరు ఆకలి ఆవు రావు ఆటలతో ఉంటారు తోటల్లోకి వెళ్ళి కూర్చుంటారు వాడిని అడుగుతారు ఏమున్నాయి అని అడుగుతారు పూర్వం అలా ఉండేది ఇప్పుడు మేము అని పుట్టి చేసి ఇస్తున్నారు అప్పుడు ఏమున్నాయని అడిగితే వాడు లిస్ట్ పెడతారు ఆ లిస్ట్ నేను ఎలా అడుగుతాను రెండోసారి పెట్టుకుంటారా ఆ లిస్ట్ అంతా వాళ్ళు అలా రకరకాల పూర్వం అలా ఉంది ఇప్పుడు మారింది పూర్వం వచ్చావాడో అది ఎలా వినేవాళ్ళం అంటే మేము చాలా చిన్న ధ్యానం ఎందుకని ఇంట్రెస్ట్ ఒకప్పుడు ఏ హోటల్ కదా అది బలవంతంగా తీసుకెళ్తాడు చిన్నారు దృష్టి లేదు వాడు బలవంతంగా తీసుకెళ్తారు ఒక సెలవు వస్తారు వస్తే వాళ్ళే ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏం చేస్తారు ఎలా నీకు ఏం కావాలంటే ఇంకో లైఫ్ లేదు ఇంట్రెస్ట్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా మీకు తర్వాత శ్రవణం చేసినప్పుడు నీకు రహస్యం చెప్తా నేను ఇటువంటి రహస్యాలు చెప్పి జనాల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బందిలో ఉన్నా నేను ఇబ్బంది అంటే నాకు ఇబ్బంది ఏం లేదు నాకు ఇబ్బంది ఏముంటుంది నా దిక్ష నన్ను ఎవరూ కాదంటు ఇంక ఇబ్బంది ఏముంది నో ఇబ్బంది కానీ పీపుల్ గెట్ డిస్టర్బ్డ్ ఎందుకంటే చూసిన సత్యాన్ని కడవ మీ రహస్యం చెప్తా శ్రవణం గురిగింది అంటే ఎలాంటి రహస్యాలు చెప్తే జరువులు కొంత కష్టపడతారో అలాంటి రహస్యం ఒకటి చెప్తా ఎవరో తెలుసిన పాఠం వాడు గురువుగా ఉన్నంత వరకు పాఠం వినేవాడు శిష్యుడిగా ఉన్నంత వరకు శ్రవణం అనేది ఉండదు ఈ మాట తీసుకెళ్ళి మనం ఇక్కడికి చెప్పే కావాలి ఈ మాట తీసుకెళ్ళి ఆశ్రమాల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఆశ్రమాల్లో ఎక్కడైతే గురువు ట గట్టిగా ఉంటుందో గురువు వీళ్ళందరూ చూసారు అనే సందర్భంలో ఈ గురువు ట ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాట చెప్పారనుకోండి వాళ్ళందరూ ఏమనుకుంటారు ఆ గురువులు ఏమనుకుంటారు మీరు మన మనకి వీళ్ళు చెబుతులు అనుకుంటారు ఆ శిష్యులు ఎవరు ఉండాలి వీడు పరంపరకి విరుద్ధమని వాళ్ళు అనుకుంటారు బట్ మీకెవైనా అర్థమైందా నేను చెప్పిన మాట అంటే ఇది ఎలా ఉంటుందంటే శిష్యులు అని ఒకటి వాళ్ళు అంటే అర్థం గురువు మాట్లాడిన ప్రతి మాటని నేను ఆలోచించకుండగా యాక్ష ఆలోచించదు ఎందుకని గురువు చెప్పడుతాం ఇంకా ఎందుకని మీరు శిష్యుడు దొరుకుతారు సపోజ్ గురువు చెప్పాలనుకోండి మీరు ఆలోచించాలనుకోండి ఏంటి నేను చెప్తున్నాను ఏంటి అని ఆలోచించాలనుకోండి ఇంకా మీరు శిష్యుడు ఇంకా అదే మీ శిష్యం అర్థవన్న కాబట్టి గురువు శిష్యుడు ఎక్కడ అక్కడ బోధం ఉండదు ఎక్కడైతే గురువు ఉండదు ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకోండి గురువు నుండి పాఠం ఉండడానికి ఆ పాఠానికి గురువు లేకుండా పాఠానికి తేడా ఉంటుందా చాలా పేదం ఈ మాట చెప్తే గురువులందరికీ కోమం తెలుగులో ఒక పదప్రయోగము కలదు అది పార్లమెంటరీగా కాదా నాకు సందేహంగా ఉందని అయినా మీరు అనుమతిస్తే వాడతానా కదా అనుమతించమని అనుమతించారా ఈ మాట చెప్పాను అనుకోండి గురువులందరికీ పురుషులు వేస్తుంది ఇది కానీ ఎప్పుడైనా విన్నారా పదప్రయోగం గురువులు కొంతమంది గురువులు లేకపోవచ్చు వాళ్ళందరికీ కూడా కోపాలు వస్తాయి ఎవరు మీరు ఎలా మాట్లాడుతున్నాడు మనకు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకుంటా నేనంటాను నేను కాళ్ళు రంగం పెడతాను నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడటం లేద్యా బాబు నేను శ్రవణని గురించి చెబుతున్నాను నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులేరు అందరూ అసౌదర యొక్క ఒక వ్యతిరేకంగా మాట్లాడింది ఏముంది నాకు వచ్చింది లేదు పోయేది లేదు నేను శ్రవణం అంటే ఏదో చెప్తున్నాను తెలుసుకో నువ్వు కూడా తెలుసుకో అన్న అని చెప్తా మురు వేషాలు వెళ్ళపు వాళ్ళకి ఏదైనా శాస్త్రం పోషించు నేను నన్ను చదివిపో నేను ఇదిగో చెప్తా నువ్వు గౌరవంలో నీ సంస్కృతి నీ సంస్కృతిలో సరిత లేదు అంటే మీకల్లా తెలుసు నాకు తెలుస్తుందిరా నువ్వు ఒక శ్లోకం జరిగితే నాకు తెలుస్తుంది ఒక శ్లోకం జరిగేప్పటికీ నాకు అర్థం అయిపోతుంది అనం ఉంది కూడా లేదా ఉంటే మొదలు కాబట్టి చెప్పేవాడు వినేవాడు ఉన్నంత ఉండదు చెప్పేవాడు చెప్పేవాడు కాదు వినేవాడు వినేవాడు కాదు అంటే దర్శనాలిటీస్ ఏమీ లేదు ఇక్కడ అంటే ఆ మాట అయింది నో పర్సనాలిటీ నో పర్సనాలిటీ ఇప్పుడు దర్శనాలిటీ అంటే ఉంటుంది నేను నా భాషలన్నీ ఉంటాయి వాటిని సాఠానికి గదులు పెట్టి నేను పాఠం చేస్తాను మీరు కూర్చుని ఉంటారు మీ వాసనలన్నీ ఉంటాయి అవన్నీ జతమిచ్చి మీరు పాఠం వింటారు ఇంకా ఎలాంటి ఉందండి అంటూ తర్వాత నేను మీకు మాట్లాడతాను మీకు ఒక మాట్లాడతాను చెప్పారు మీకు ఎవరో ఒక అత్యవసరమైన సలహా కాబట్టి వచ్చి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి సలహా తింటారు ఆయన ప్రేమతో సలహా చెప్తారు మీరు ప్రేమ శ్రద్ధగా సలహా వింటారు ఆ సలహా ఆయన చుట్టూ ఉన్న మీరు వింటుండ్రు ఒకేసారి ఉంటాయి కదా చెప్పడం వెళ్ళిన ఒకేసారి ఆయన చుట్టూ మీరు వింటున్నప్పుడు ఆయన అనే వ్యక్తి గాని నీవు అనే వ్యక్తి గాని ఉండదు మరి ఏముంటుంది లెర్నింగ్ ఉంటుంది ప్రాసెస్ లెర్నింగ్ ఉంటే ఉంటుంది ఎక్కడైతే ట్రెడీషన్ పేరుతో సంప్రదాయ పేరుతో అని ఆయన వేసి ఆయన మనం ఎక్కడ వైద్యం వేసుకుంటాడు మనం చేస్తే ఇంకా బాగుంటుంది తయారు చేసి పెద్ద జడ్జ ఒకటి తయారు చేసి దాని ఆయనకు పాలచూ చేసి వెళ్ళవడేమో హారాలు మాలలు ఇవన్నీ కూడా ఆయన ఏమో ఒక చెడు పాఠం ఏమీ ఉండదు ఏమీ ఒక తత్వము భేదం చేస్తాడు ఏవో ఆత్మ బ్రహ్మాన ఎంద్రియాల ఐదు కాడకాలి కళ్ళ ఇంద్రియాలు ఐదు ఒకే ఇస్తాడు మీరు ఏవేమిస్తారు దీనిలో వేళాంతం అనేది ఏమీ ఉండదు యూఆర్ నాట్ యూ దెన్ హీ నాట్ హీ దాని దేన్ని తెల్ల మీ శ్రవణము చాలా కఠినమైన విషయం శ్రవణం అనేది ఒక కళ శ్రవణం అనేది ఒక కళ శ్రవణం కలుద్దాలంటే మీకున్న భావజాలం కూడా నన్ను అందించి పక్కన పెట్టాలి మీ ముందే విశ్వాసం కూడా నన్ను అందించి పక్కన పెట్టాలి విశ్వాసం తర్వాత పర్సనాలిటీ లవ్ పక్కన పెట్టాలి అప్పుడు మాత్రమే షెవలప్ అనేది సంభవం అవుతుంది సాధారణంగా మన అనుభవం ఎలా అవుతుందంటే పాఠం చెప్తాము వెళ్తాము ఆ పాఠము ఆసక్తి అనే టాపిక్ మీద ఉండకపోవడం ఆసక్తి అనే టాపిక్ మీద పాఠం చెప్తారు వింటారు కానీ ఆసక్తి అలాగే ఉంటుంది అది ఎక్కడికి పోవచ్చు అది అలాగే కానీ ఎవరితో చూసినా ఒక ఆయన నేను ఆసక్తి మరి పోవాలి కదా ఎందుకు పోవటం లేదు అని అడిగారు అడిగితే నేను మనం పరిశీలించడానికి ప్రశ్నే ముందు నా సంగతి ఏంటండి నేను ఆసక్తి గురించి మంచిగా కరెక్ట్ గా యథాశాస్త్రముగా చెప్పాను అనుకుంటున్నారా లేదా చెప్పండి అంటే మీరు మీరు కరెక్ట్ గా మరి మీకు ఎందుకు పోలేదు మీరు సరిగ్గా వీలు లేదు నేను ఏమంటున్నారు నేను సరిగ్గా విన్నాను కదా మరి పోయిందా పోదు అప్పుడు మనుషులు చేస్తాడని కృష్ణ ఈ ఆసక్తి పోవడం అనేదాన్ని వాయిదా వేస్తాడు ఎందుకంటే ఇప్పుడు పోలేదు కదా ఇప్పుడు కొద్దిగా అడిగలేదు పని అక్కడ పని అయిపోయి కదా ఇంకా ఉంది కదా ఉన్న అనుభవానికి వస్తుంది కదా ముందే కంకణములకు అర్థమేలా పోలేదు ఆసక్తి అంజమేంటి అని వేరు పోతుంది మైద్రభాగం పోతుంది లేకపోతే రుసీఎస్ లో క్యాక్ ఉంది అప్పుడు పోతుంది లేకపోతే టూ థౌసండ్ ట్వంటీ నాటికి పోతుంది అని అనుకుంటాడు కాబట్టి ఇది మాము అనే భయము రాజు చూసినప్పుడు ఇది మాము అనే భయము రేపుపోతుందా మళ్ళీ పోతుందా తొంభై వేల ఇరవై పోతుందా లేకపోతే అప్పుడు వెళ్ళిపోతుందా మరి ఇది బాబు అని అనుకున్నప్పుడు కలిగిన భయము అప్పుడే కొంటున్నప్పుడు ఆసక్తి అప్పుడే చెప్పుకోవటం లేదు ఇవన్నీ కూడా మరి గమనించిన విషయం శ్రవణంలో జ్ఞానము జ్ఞానం గురించి మీకు రహస్యం చెప్తా లేదు కర్మ లేదు కర్మ ఇప్పటికిప్పుడు అవ్వదు ఇప్పుడు మొక్కలు కాటాడనుకోండి పండుకుని వస్తుంది పదిహేళ్లతో పదిహేను ఏళ్లతోంది కర్మ ఆ టైం యొక్క అధ్యయనంలో ఉంటుంది జ్ఞానము లేదు కర్మ లేదు ఎందుకు శరీరం కనెక్షన్ బిట్వీన్ లేదు జ్ఞానము టైం యొక్క అధ్యయంలో ఉండదు జ్ఞానము టైమ్లెస్ ఇది బాగు కాదు ఇది కాదు అనేది జ్ఞానము అది ఎప్పుడు ఉండదు అది ఇప్పుడు వస్తుందా మన వస్తుందా ఎప్పుడు వస్తుందని అది ఇప్పుడే వస్తుంది రాకపోతే రాదు వస్తే ఎందుకు ఇప్పుడే వస్తుంది జ్ఞానం ఎప్పుడు కూడా టైంలెస్ అంత టైం ఉండదు కానీ మనం ఏం టైం పెడతాం టైం పెట్టి తర్వాత వస్తుంది పండిస్తుంది పండితున్నది నేను నా అనుభవం నేను పండితులకు చెప్పినప్పుడు వాళ్ళు తల పంచారు ఏదో మనం వినని మాట చెప్తున్నాడు రోజు జాగ్రత్తగా వినండి అని పండితుడు అది పండితులు ఒక లేకపోతే తమ్ముడు నేను చెప్పడం రాలితేదో చెప్తున్నాడు మనం వినాలి అని పండితులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరు విన్నారు అలా పెట్టండి పండితులంటే కాకినాడ రాజమండ్రి ఇత్యాది స్థానంలో ఎప్పుడు వాళ్ళు కొంత శ్రద్ధను చూపించినారు కానీ ఈ ప్రొఫెషనల్ వేదాంతింగ్స్ ఎవరినైతే ఉన్నారో అంటే గురూ సిస్టమ్స్ ను పెట్టుకుని కషాయాలను కట్టుకుని ఆశ్రమాలను పెట్టుకుని చందాలు వసూలు చేసుకుంటూ ఆత్మబోధ తత్మబోధారం రథోపనిషత్తు కృష్ణోపనిషత్తు అని పేర్లు చెప్తూ విడుదల చూడాలని అని ఇలాగంటి చిరక పంకులు కలుగుతూ శ్లోకాలు జరుగుతూ వాడికి అరకుల అర్థాలు చెప్పుకుంటూ పాడుకునియోగి జయించుకుంటూ అఖండ మండలాకాల మండలం అవినారం చేసుకున్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దే హ్యావ్ ఆల్ ది వెల్ప్ వర్క్స్ They speak the right words, they hear the right words, but they don't have vedamata, vision, wisdom in them. Atuvanthiya samdhar dhamdho, nenei kuri cetna matam chitthe, maal andar ki yevuskavni, yevuskavni. They are getting a, what they get a pushku in the world, that is what they are getting. నాతో ఒక ఆయన వచ్చి ఏదైనా రైతు క్రియేట్ చేస్తాం ఆ చెప్పేసి పూర్తి అవుతానుగ్యుమెంట్ నోట్ ఆర్గ్యుమెంట్ అంటే ఇదంతా నేను ఎందుకు వెళ్తాను చూసినాను నేను ఏమైనా ఆత్మకర్షిస్తున్నానని ప్రశ్న కాదు శ్రవణం దాంట్లో ఎన్ని ఇక ఎన్ని సూక్ష్మమైన విషయంలో ఉండలము అనే దాన్ని గురించి తెలిపారు మీరు ఆలోచన నేను ఎవరో మాట చెప్పాననుకోండి ఏ హృదయంలో ఉంటాడు అనేది ఎక్కడ ఉండే చెప్తారు మీరు బైక్ వెళ్లి వెంటనే తెరపతికి ఉంటారు ఎందువల్ల నేను ఎదరో దృష్టాంతం చెప్తాను నాకేదో జరపటంటే నాకెవరో చెప్పటం లేదు దృష్టాంతం ఎందువల్ల నన్నే నేనేం చెప్తాను మీరు చెప్పాలి మళ్ళీ మీ సందర్భం నేను చెప్తా ఎందువల్ల తెలుసు నిన్నప్పుడు మీరు మీ కండిషనింగ్ మీరు పక్కన పెడతారు ఆ కండిషనింగ్ అలాగే పెగెట్టుకుంటారు అంటే అలాగే తిగట్టుకోవడం అంటే తాత్కాలికంగా పక్కన పెట్టి మళ్ళీ దాన్ని దాన్ని యూ డోంట్ లూజ్ ముగ్గురు పెట్టాం ఇప్పుడు స్నానం చేసినప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే షట్టు పేరుకుని ఒత్తులు పెట్టుకుని స్నానం చేసి మళ్ళీ చూసుకుని మళ్ళీ షట్టు పేర వేసేసుకుంటాం ఆ రకంగా మేము కండిషనింగ్ అంతా ఉంచాలా పక్కన పెట్టుకుని పాఠాలు చేయాలి మాత్రమే మళ్ళీ రెట్లు దిగుతున్నప్పుడు మళ్ళీ కండిషన్ మళ్ళీ వేసేసుకుంటాం పీపుల్ మీరు అలాంటిది ఏమైనా చేస్తున్నారా అని ఎవరికి వారు చూసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు విన్నప్పుడు యాదా లాభంగా వింటున్నారా ఇంట్రెస్ట్ తో ఈ ప్రశ్న కూడా ఎవరికి వాడే వేసుకోవాలి యాదాలాభంగా వింటే లాభం లేదు ఎవరికి వాళ్ళు విన్నారు ఇంట్రెస్ట్ లో విన్నారు నేను మీకు దృష్టాంతం చెప్తాను ఉంటుంది దృష్టాంతం కోసం చెప్తున్నాను అన్ని సార్లు భావిస్తున్నప్పుడు నేను సంస్కృతి శాస్త్రం జరుగుతూ ఉండేవ్వండి దానికి తీసి పాకం పట్టేసి రోజు జామకా చదివేయటమే అలా జరుగుతూ ఉండేవ్వండి అలా కాదు సార్ ఏడాది తర్వాత అలా చదువుకుంటే ప్రతిరోజు చదవడమే చదవకుండా ఏ రోజు గొడవ సంస్కృత గ్రంథం సదవది రోజు లేదు అప్పుడు ఎవరైంది గ్రంథాలన్నీ అవి తెలుస్తాయి సరే మీమాంస చదవడం ప్రారంభించారు మన ఆయన గారి దగ్గర ఇక్కడ ఇతర వివాహ దగ్గర మీమాంస న్యాయప్రకాశ హాని పుస్తకం ఆపడేది ఏమో అని అంటారు అని అయిపోయింది మన ఆయన ఇప్పుడు కేంద్రమంటారు అని అడిగారు అడిగితే అని అన్నారు భారతదీకి చెడు అన్న భారతానికి కుమారులు పెట్టు అంటే నేను అడిగాను చెడు నాన్న నేను యోగాభ్యాసం చేస్తున్నాను యోగా నేర్చుకుంటూ యోగా నేర్చుకుంటున్నా ఈ కర్మకాండ నేను చేసేది పెట్టేది నేను చేస్తానా దర్శ పూర్ణ మాసం నేను చేస్తానా అగ్నిహోత్రం నేను చేస్తాను ఈ కర్మ నేనే చేసేది కాదు ఈ భూపిక నిండా అదే ఉంటుంది దాని విచారమే ఉంటుంది ఇప్పుడు ఆ కర్మ విచారము నేను చదివి ఏం చేయాలి కొంచెం పాండిత్యం కోసం చదవాలి యోగ చేస్తున్నాను నేను ఏదో అభ్యాసం ప్రాణాయామం అని ఆసనాలని ఏదో కొట్టుకుంటూ చేస్తూ ఏడుచుకుంటూ చేస్తూ ఉన్నాను కాబట్టి భక్తదీపికేందుకు యోగ లక్ష్యం జరుగుతుంటే కదా అని అంటే కరెక్ట్ అలాగే చేయాలి అన్నారు ప్రశాంతం లేదు మీకు ఎందుకు చెప్పాను అంటాం నేను దగ్గర పుస్తకాలు ఉంది చెప్పడం కోసం చెప్పలేదు నేను ఎందుకు చెప్పానంటే చదివిన ఎన్న ఇంట్రెస్ట్ ఉండాలి కదండి ఎలా కూర్చో మీరు ఊరికే అలా దూడంగా నిలబడి లేకుండా వింటాం అని విన్నాము వెళ్ళక్క పోవడం కాదు ఎలా కూర్చో Yourself, అది వెళ్ళ ఇంట్రెస్ట్ లో వెళ్ళామంటే అది మీరు అలా విని చూడండి చాలా విన్న తర్వాత మనలో కూడా ఉంటుంది మీ విధ్యాసనము కూడా దానికి జోడించాల్సి ఉంటుంది మీరు అలా చేసినట్లయితే మీకు వెంటనే ఆ శ్రవణం యొక్క ఫలితం కూడా తెలుస్తుంది ఆ ఇంట్లో ఇంట్రెస్ట్ అన్నది అవసరం ఆ ఇంట్రెస్ట్ అనే మాట సింపుల్ మాట అందరికీ తెలుసా మాట కానీ దీ డౌట్ హ్యాబిట్ మీరే ప్రశ్న పెట్టుకోండి సంసారం ఉన్న ఇంట్రెస్ట్ తత్వముపై ఉన్నదా ఏ రోజైతే సంసారం ఉన్న ఇంట్రెస్ట్ మీకు తత్వం మీద ఉంటుందో ఆ రోజు తత్వం మీద ఉంటుంది ఎందుకంటే మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు పట్టుకున్నానా లేదా సంపాదించారా లేదా యూనివర్సిటీ డిగ్రీ ఇంట్రెస్ట్ ఉండవచ్చా యూనివర్సిటీ డిగ్రీ సంపాదించారు పెళ్లి మీద ఇంట్రెస్ట్ ఉండే కదా పెళ్లి చేసుకునే సంసారాన్ని నిర్వహిస్తున్నారు ఇల్లు మీద ఇంట్రెస్ట్ ఉండవచ్చా హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టినారు మీకు ఇంట్రెస్ట్ అనిపించే అది సిద్ధించి తీరు నేను మాట్లాడుతుంటా నేను ఎవరికైనా దానికి సపోర్ట్ మీరు కాదు లేదనుకోండి మీకు కాదు లేదు సపోర్ట్ మీరు నన్ను అడిగాను అనుకోండి స్వామీజీ కాదుందా లేదు ఎందుకు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే కాదు లేదు లేకపోతే నాకు కాదు నాకు కాదు సమస్య కాదు నేను కాదు నాకు ఇంట్రెస్ట్ ఇది వెరీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే యూ గెట్ ఎనిథింగ్ యూ వన్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అనే మాటకి మీరు కొత్త అర్థాన్ని తెలుసుకోవాలి మామూలుగా యాదాలాపంగా అనడానికి కాదు దానికి కొత్త అర్థాన్ని మీరు తెలుసుకోవాలి కొత్త అర్థం ఏంటంటే మీకు లేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది మీద ఉంటుంది నేను చూస్తూ ఉంటా ఒక ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక జనరల్ పార్టీలో ఆయనకు అవమానం వచ్చింది ఇన్విటేషన్ ఓన్లీ ఇన్విటేషన్ ఉంటేనే అనౌన్ చేస్తారు లేకపోతే జన్న ఎక్కడైనా చూసినా వాషింగ్టన్ డీసీలో నిన్న తైలైనా వచ్చినా ఎయిట్ కంట్రీ టు చైనా ఆయన ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే వాషింగ్టన్ స్టోర్స్ లో టికెట్ ఆ జనర్కి వెళ్ళొచ్చాడు ఆ లో సగం ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఆత్మజ్ఞానం అయింది కూడా అడిగాను హౌ డ్ యూ అని అడిగాను అంటే ఐ హ్యావ్ ఇంప్ మీకు తెలుసా సౌత్ ఆఫ్రికాలో ఫుట్బాల్ మ్యాచ్ అయితే ఇండియా నుంచి టికెట్లు పంపుకుని సౌత్ ఆఫ్రికాలో ఉంటారు తర్వాత టికెట్ ఎప్పుడైనా మీరు చూసుకున్నట్లయితే మీరు కనపడుతున్న ఒక ఆయన పంచి పెట్టుకుని భారతదేశపు బహుమత ఉదా వేసుకుని ఒక ఆయన ఉంటాడు ఆయన బీహార్ మూలలో ఆయన ఉంటాడు మంచి పిలక ఉంటుంది పెద్ద పిలక ఢిల్లీ పిలక పంచ ఈ కొత్త దగ్గర నుంచి భారత స్వచ్ఛరంగా ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన అసలు ఇక్కడ తెలుగు ఇక్కడ భారతదేశ కూడా ఆ జనాభై ఉంటాడు ఆయన క్రికెట్ మ్యాచ్ ఇప్పుడున్నాడు ఇప్పుడు లండన్ లో క్రికెట్ మ్యాచ్ ఏర్పడి ఉంది కదా చూస్తే ఈ రేపు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది ఇండియా మ్యాచ్ యూసిల్ ఫైన్ హెల్ప్ ఆయన ఉంటాడు ఆయన్ని వీళ్ళు అడిగారు మీరు ప్రతిదానికీ ఉన్నారు కదా ఏదైనా అడిగారు అడిగితే నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు కాబట్టి మీకు మనం చేసి తెలుసు ఏమిటంటే మీకు వేదాంతం మీద ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు ఎన్ని ఫార్ములేషన్ దేవుడే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అది దేవుడు ఇది దేవుడు అనేటువంటి ఈ పూర్వాగ్రహములను కంటిషనింగ్ పక్కన మీకు దర్శనాలిటీ గురువు శిష్యుడు అనేటువంటి ఈ మోసలు ఈ మోసాలని తీసి మగలముకి మీ ఇంట్రెస్ట్ తో ఇంట్రెస్ట్ మీకు వెంటనే మీ స్వరూపము అనుభవము నాకు మోక్షము కాబట్టి శ్రవణము అది ఇంకా ఖాళీ అయినట్టు కాదు ఎవరికి చెప్పండి కాదు చాలా గంభీరమైన విషయం నేను ఇంకా శ్రవణం ఇంకా కొన్ని విషయాలు చెప్తాను బట్ ముందు శ్లోకా వేదా ఆదిమ్యావస్రమన్నే తాత్పర్య ఇవం భేదా ఆదిమధ్యావసన ్రహ్మాత్మే తాత్పర్య శ్రవణం భవే అశేషాన్ని వేలా ఉపనిషత్తుల ఆదిమధ్యావ మధ్య బ్రహ్మాత్మని బ్రహ్మ ఏ ఆత్మా అనే జ్ఞానమునందు మాత్రమే తాత్పర్యం తాత్పర్యము అనేయము శ్రవణం భేత్ అన్నారు మేము ఔపానిషత్తున్నాము అన్నారు అంటే మేము ఉపనిషత్తులు జరుగుతున్న వాళ్ళండి అని అన్నారు ఆ సందర్భం ఏదో తెలిసిన దేవుడు ఎవరు ఎక్కడ ఉంటారు అని రెండు ప్రశ్నలు ఆ సందర్భంలో ఉన్నారు దేవుడు విష్ణువు వైకుంఠంలో ఉంటాడు అని ఒకవేళ శివుడు కైలాసంలో ఉంటాడు అని ఇంకో హరింటారు గాడ్ ఇన్ హెవెన్ అని ఇంకొకటి అంటాడు అలా ఇన్ ప్యారలైజ్ అని మరొకరుగా అంటారు ఎవరెందుకు వచ్చిన విధంగా వాడు దేవుడి గురించి చెప్తూ ఉంటారు మేము అయిపో మేము ఎవరిని మేము కాదనము వైకుంఠంలో ఇష్టం వల్ల మేము సంతోషంగా సపోర్ట్ కూడా కొడతాం కాబట్టి బలిలో కూడా కైరాసంలో శివుడు అంటే మాకేం అభ్యంతరం లేదు మేము ఉళ్ళే గుడికి పెట్టుకోకుండా మీరు చెప్ప ముందే పెట్టుకుంటాం కూడా మేము అన్నింటికీ సిద్ధమే రామనవమి నాడు మేము రెడీ ఇవ్వ శివరాత్రి నాడు మేము రెడీ ఇయ్యా కానీ మేము అది పది శాతంలో మా దేవుడు ఎక్కడ ఉంటాడు హృదయంగా ఉంటాడు ఆత్మరూపంగా ఉంటాడు మా దేవుడు అధిక ఉంటాడు మీరు మమ్మల్ని తీసుకెళ్లి ఉత్తరకాశీలో పలేసిన హిమాలయాల మీద పాలేసిన అమెరికాలో పాలేసిన ఎక్కడ ఆఖరికి బొద్దు తీసి దాటిలో గొంతులో పారేసినా కూడా మా దేవుడు ఎక్కడో ఉంటాడు పొందేలో ఉంటాడు ఆత్మరూపంగా ఉంటాడు ఎవరైనా అంత మొంగతున్నాడు ఏమిటి మీరు ఎవరు అంటే మేము అవుపాధ్యులాము అని శంకర్లు అలా మాట్లాడతారు మీ దేవుడు ఎక్కడెక్కడో ఉంటాడు మీరు మీ విశ్వాసాలు ఎన్నో ఉంటాయి మేమేమి కాగలము మా దేవుడు నిర్ణయం కాబట్టి ఇది మా యొక్క నిశ్చయము ఈ స్థితికి మీరు చేరుకుంటే మీరు శ్రవణం చేసినట్టు లెక్క కాబట్టి ఈ స్టేజ్కి మీరు చేరుకున్నారో లేదో నేను పరీక్ష పెట్టి మార్పులు ఇచ్చి కొంతమందిని ప్యాక్స్ చేసి కొంతమందిని ఫెయిల్ చేసి ఈ ఏదో ఉండదు ఇక్కడ అలాంటిదేమో ఉండదు ఎందుకంటే ఇంట్లో మీరు పాస్ అయ్యేది ఫెయిల్ అయ్యింది అనే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరు ఇప్పటికే ఆత్మస్లో ఉహ్మాత్మస్లో ఉన్నారు అందరూ ప్యాన్స్ అయితే ఇంట్లో ఫెయిల్ అయ్యి లేదు ఈ విధంగా తమ స్వరూపమును నిశ్చయించుకోవడంలో మీకు శ్రవణము సహకరించినట్లయితే అతి యథార్థమైన శ్రవణము మేందము అశేషానాం సమస్తమైన వేదాంతానా ఉపనిషత్తులకు ఆదిమధ్యావసనక మొగలు మధ్య తుది ఎందు బ్రహ్మాత్మని ఏవా ఆత్మరూపముగా ఉన్న బ్రహ్మ ఎందు మాత్రమే ఆ సేవా చాలా ఇంపార్టెంట్ బ్రహ్మ ఎందు మాత్రమే అదే ఉంటుంది ఏది ఉంటుంది భ్రవణమే శేషా ఆదిమత్యావసన బ్రహ్మాత్మ్యే తాత్పర్య శ్రవణి తర్వాత మళ్ళీ సోమవారం నాడు వస్తాద్ కాలేజ్కి అప్పుడు మన ప్రాత్సాహిత ఓ ఓ నమ ఓ నమ ఓ నమే ఓం నమస్ ఓ నమే ఓ విశామ